इंद्रा स्वाह इवाह अनेब्दांद्रुन क्या बाेदे <laughs> स्वामी इंद्रा स्वाह अनेद्दमे कद शब्दमे सार्विचे आहुत इंद्रा अंत कद इंद्रा स्वाह अने शब्द క్లియర్ కాబట్టి అందేది ఎవరికి ఇంద్రుడికి ఓం అనేది శబ్ద మాత్రం ఎందుకని వాచ్యవాచక వాచ్యవాచక సంబంధ ప్లీజ్ కాబట్టి ఆయన వాచ్యము ఇది వాచకము కాబట్టి ఇంద్రాయ స్వాహ అన్నప్పుడు ఎట్లాగైతే ఆ శబ్దానికి కాదు నువ్వు వాహుతులు ఇస్తున్నావో ఇక్కడ ఓంకారోపాసన చేసేటప్పుడు ये ओम एमटी ओम ब्रह्म अति ब्रह्म आ ओंकार प्लीजा इंत नो उपा रोजना उपासनल चूचि संपत्ति उपासना रेडवे अहंग्रह उपास इवन संपत्सपापत्सन अंत भूत रूप में जगद्दूप कौ इवर यावरूप लोका अलप मन उपास ध्यान संपत् उपासन ओके संपत् उपासन की దృష్టలము ఉంది అదృష్ట ఫలం ఉంది దృష్టఫలం ఏమిటి చిత్తశుద్ధి అంతఃకరణ శుద్ధి సెకండ్ అంతఃకరణ నైశల్యం ఎందుకంటే శుద్ధి వేరు నైశల్యం వేరు యు నో దాట్ కదా అంతఃకరణ నైశల్యం దానికి అదృష్ట ఫలం ఏంటి లోక ప్రాప్తి బ్రహ్మలోక ప్రాప్తి ఇది సంపదుపాసన రెండవ దాని దగ్గరకు వచ్చేటప్పటికీ నిన్న ప్రత్యేకంగా చూచాం ఎందుకని పాంతరూపేణ కాబట్టి అధిభూత పాంతయంలో అధ్యాత్మ పాంత్రయాన్ని తీసుకెళ్లి కలిపాం ఎందుకని రెండు ఒకటే కలపడం పూరయ్య కలపడం అంటే ఇది తీసుకెళ్లి అందులో పెట్టడం అని కాదు ఇది అదని అర్థం చేసుకుంటూ ఉండడం అది ఇది రెండు కాదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని పాంక్త రూపేణ అధిభూతం ఏదైతే ఉందో అధిభూత పాంక్తత్రయంలో అధ్యాత్మ పాంక్తత్రయాన్ని కలిపాం నిన్న సరేనా కాబట్టి నేను వేరుగా ఉండి స్తూ వచ్చింది సంపత్ ఉపాసన ఇప్పుడు నేను కూడా దానికన్నా వేరు కాకుండా ధ్యానం జరుగుతూ ఉంది ఇది అహంగ్రహోపాసన అర్థమవుతుంది ఇది దీని ఫలము విశిష్టంగా ఉన్నది ఎందుకంటే బ్రహ్మ ప్రాప్తి పొందుతూ ఉన్నాడు ఎందుకు మళ్లీ ఇక్కడ వంకారుపాసనకి దానికి మధ్యలో ఇది అనుసంధానం చేస్తున్నానంటే ఒక్క విషయం మీరు అర్థం చేసుకోండి అది శుద్ధ జ్ఞానస్వరూపం కాదు అది కూడా అహంగ్రహోపాసన ఎందుకో తెలుసా అహంగ్రహోపాసనలో ఎస్టడే నేను ఎందుకు చెప్పలేదంటే ఇక్కడ కలపాలి మీకు కనెక్షన్ అందుకని నేను చెప్పలేదు అహంగ్రహోపాసనలో నేను అధ్యాత్మం అధ్యాత్మ ప్రాంతత్రయం ఏదైతే ఉందో ధాతుపురా పాంతం ఇంద్రియ పాంతం వాయుపాంతం మర్చిపోకండి ఈ మూడు ప్రాంతత్రయం ఏదైతే ఉందో దీనిని తీసుకెళ్లి అధిభూత పాంతత్రయంలో కలిపేటప్పుడు ఇలా కలపడం అంటే ఇప్పుడైతే జరుగుతూ ఉందో అంటే భావన అనుకోండి ఇదే అది అనేటువంటి భావన అలా భావన చేసేటువంటి వృత్తి ఉందా లేదా కీ పాయింట్ ఉందా లేదా వృత్తి ఉందా లేదా వృత్తి ఉంటే శుద్ధ చైతన్యం ఇటువంటి కొద్ది జాగ్రత్తగా పట్టుకోవాలి కాబట్టి అహంగ్రహోపాసనలో అహం వృత్తి ఉంది అహం ఉండడం వల్లనే నేను ధ్యానం చేస్తున్నాను ధ్యాయామి అహం ధ్యాయామి ధ్యామి ఇప్పుడు కరోమే అహం కరోమి అహం ధ్యాయామి నేను ధ్యానం చేసేది ఆ ఉంది ఇది అహం వృత్తి అహం వృత్తి ఎప్పుడైతే ఉందో ఇది శుద్ధ చైతన్యం అయ్యేందుకు అవకాశం లేదు ఈ అహం వృత్తిని ఏదైతే ప్రకాశి చేస్తూ ఉందో అది శుద్ధ చైతన్యం అది ఇక్కడి నుంచి కదా ఎందుకనంటే ఇప్పుడు మనం చూసేదంతా శిక్ష వల్లి అది ఎక్కడొస్తుంది మీకు రెండో దానికాలి అది ఆనందవల్లికి వస్తుంది కాబట్టి క్రమంగా పారంపర్యన సోపాన క్రమంగా వస్తున్నాం ఇప్పుడు ఓంకార దగ్గరకు వచ్చామనుకోండి ఓంకారం కేవలం అంతరుపాసన ఇది అందువల్ల ఇది శుద్ధ బ్రహ్మోపాసన ప్రణవోపాసన ఏ నీలోనే జరిగిపోతుంది ఓ జరిగిపోతుంది ఆంతర్యంలోనే జరుగుతోంది స్వామీజీ భాష్యంలో ఉండేది కూడా బాహ్య పాంక్తత్రయం ఏదైతే కనిపిస్తుందో సర్వం పాంక్తయ్యవా కదా అట్లాంటప్పుడు అది కూడా పరమాత్మ అయినప్పుడు ఆంతర్యంలోనే ఎందుకు ఉపాసన చేయాలి అంతరుపాసన ఎందుకు చేయాలి భాష్యంలో ఎందుకు చేయకూడదు ఒక మాట చెప్పనా దీనికి సాధారణంగా ఏం చెప్తుంటారంటే మనకు నాయన బాహ్యంలో మన మనసు అంతా కలతబడిపోతా ఉంటుంది అవి మీ కనపడే అందుకని లోపల ఉంటాయి కానీ స్వభావం ఉండాలే గాని బాహ్యము లేదు లోపల లేదు సరేనా అయ్యంతా కూడా పిచ్చి మాటలు చేయని వాళ్ళు చెప్పేటి ఒక్క మాట చెప్తున్నాను నేను ఇది జ్ఞానంలో అర్థం చేసుకోవాల్సింది బాహ్యంలో ఎందుకు చేయకూడదు బాహ్య రూపం ఎందుకు చేయకూడదు సార్ ఒక్కటి అర్థం చేసుకో ఉండేది కూడా ఆంతర్యంలోనే సార్ భాష్యం ఉండేది కూడా ఆంతర్యంలోనే జగత్తు నీకు తెలిసేది బుద్ధిలోనే జగత్తు తెలిసేది బుద్ధిలోనే ఒకవేళ భాష్యానికి వెళ్లి నువ్వు చేయాలనుకుంటే కూడాను నీ ఆంతర్యంలో ఉండే బుద్ధి పరిగెత్తితే తప్ప లాభం లేదు సార్ ఎందుకు ఇంత శ్రమ ఇక్కడే ఉంది అర్థమవుతుంది ఇప్పుడు ఇంట్లో కాఫీ ఇవ్వనప్పుడు సార్ ఆ హోటలో పోవాలి కోటలకు ఎందుకు పోవాలి ఇంట్లో కాఫీ లేదు కనుక ఇంట్లో కాఫీ శుభ్రంగా ఇచ్చేటప్పుడు బ్రూ కాఫీ హాయిగా రుచికరంగా మళ్ళీ ఎందుకు అక్కడికి అర్థమవుతుంది అక్కడికి వెళ్ళినా కూడా నువ్వు తాగేది కాఫీనే కాబట్టి భాష్యములో ఇది చాలా ఇంపార్టెంట్ అది చాలా మంది అనుకుంటూ ఉంటారు భాష్యం అది భాష్యములో నువ్వు చేయాలనుకుంటే కూడా భాష్యం ఎక్కడో లేదు నీ ఆంతర్యంలోనే ఉంది నీకు తెలిస్తేనే అది ఉన్నట్టు లేకపోతే నీకు తెలిస్తేనే ది ఉన్నట్టు కాబట్టి ఏదైతే ఉందో అది ఉన్నట్లుగా నీకు తెలుస్తూ ఉంది తెలిసేది నీకు ఆంతర్యంలోనే ఆంతర్యంలో బుద్ధికి తెలుస్తూ ఉంది కాబట్టి సమస్తమైనటువంటి జగత్ ఏదైతే నీకు తెలుస్తూ ఉందో అది నీ బుద్ధిలోనే ఉంది గనక అంతరుసన ఓం ఇది బ్రహ్మ ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి ఓం ఇది ఏదైతే ఓంకారం ఉందో ఇది బ్రహ్మ ఎందుకని బ్రహ్మ నిర్దేశక శబ్దం ప్లీజ్ బ్రహ్మ నిర్దేశక శబ్దం క్లియర్ ఓమిదగం ఓం ఓం నెక్స్ట్ ఓం ఎప్పుడైతే బ్రహ్మం అయిందో మళ్ళీ ఇదేంటండి ఓంకారం ప్రణవం బ్రహ్మస్వరూపం సరేదా బ్రహ్మేంకర బ్రహ్మ ఇది ఓంకర ఓంకర బ్రహ్మస్వ రూపమే ఓకే శబ్ద రూపం క్లియర్ ఈ ప్రపంచం ఇదం ఏదైతే కనిపిస్తుంది అది ఇక్కడ అంటే ఇది ఓం ఇదం ఓం ఇతం ఓం ఇది ఇదం సర్వం ఇదగం సర్వం ఇదం ఏకమే చాంద సరేనా ఇదగం సర్వం ఇదం సర్వం కాబట్టి ఒక చోట ఇదగం ఒక చోట ఇగ్ సైలెంట్ ప్లీజ్ సైలెంట్ అది అట్లాగే ఇక్కడ కూడా ఇదగం ఇదం ఇదం సర్వం ఇదం సర్వం ఇదం ప్రపంచం ఏంటి ఇది కూడా ఓం కదం నెక్స్ట్ పాయింట్ ఓం ఇదగం సర్వం ఇదం సర్వం ఓం ఈ సమస్తమైన ప్రపంచం కూడా ఓంకారమే మొట్టమొదట పదంలో మనం చూసింది మొదటి సెంటెన్స్ లో ఓమితి బ్రహ్మ నిర్ధారణ అయిపోయింది ఈ ఓంకారం బ్రహ్మ నిర్దేశక శబ్దం క్లియర్ ఓమితి సర్వం ఇదం సర్వం ఓం ఇతి ఓంకారేవా ఎట్లా స్వామిజీ ఇదంతా కనపడతా ఉంది నాకు నానత్వం ఇదంతా ఓంకారం ఎట్లా అవుతుంది ఇంకేమిటి ఇదేంటో చెప్పు బ్రహ్మేదం విశ్వమితి పోని ఇట్లా ఒప్పుకుంటావా ఉండకం అధర్మవేదం బ్రహ్మైవేదం విశ్వమితి బ్రహ్మ ఏవ ఇదం విశ్వం ఇది దీంట్లో ఏమైనా సందేహమా క్లియర్ కదా అనేక చెప్పాం కదా దీని గురించి బ్రహ్మ ఏవ ఇదం విశ్వం ఇదం విశ్వం సర్వం విదితం అవిదితం బ్రహ్మ ఏవా ఈ సమస్య ఏదైతే కనిపిస్తుందో ఇది బ్రహ్మం ఏది ఈ జగత్ కనుక ఓంకారం విషయం పక్కన పెట్టండి బ్రహ్మైవేదం విశ్వమితి विश्वम र्व ब्रह्म एवं अंतना इप्डी मरी सर्व ब्रह्म अंटे अं विश्व ब्रह्म रेखो रेट स्थाणु अयम पुष् ఉపన్యాసం అయిపోతా ఉంటే ఎక్కడో ఒక చోట కొద్దిగా లైట్ ఉంది ఆ లైట్లో స్థానుహం ఏదో ఒక చెట్టు దిమ్మ ఒక కొయ్యమొద్దు ఏదో ఎండిపోయినటువంటి ఒక చెట్టు లేకపోతే ఏదో రాయో ఒక స్తంభమో ఏదో ఉంది అట్లా దాన్ని ఆ స్తంభాన్ని చూచి ఏదో ఈ యుద్ధం కనపడింది అనుకుంటే దాన్ని చూచి అరే ఇక్కడ ఏదో మనిషి ఉండాడు ఇంకా తర్వాత ఎవరైనా కావచ్చు వాడు వాడు దొంగ కావచ్చు దెయ్యం కావచ్చు రాజకీయ నాయకుడు కావచ్చు ఎవరైనా కావచ్చు అది ఒక్కొక్కడి మనసులో ఏది దాన్ని వాడు ఊహించుకుంటాడు కనుక అయం పురుష ఎప్పుడైతే అయం పురుష ఈ పురుషుడు అని తెలుస్తూ ఉందో ఇంకా భయపడిపోతూ ఉన్నాడు ఎందుకని ఏం చేస్తాడో కొడతాడో చంపతాడో ఎందుకని చీకటి ఎవరు లేరు నా దగ్గర డబ్బు ఉంది ఎవరు లేని దానికి బాడ ఉన్నదానికి బాధ లేని ఎప్పుడు కష్టపెట్టదు ఉన్నదే కష్టపెట్టేది ఇది ఉంది ఇప్పుడు ఏం చేయాలి ఒక్కసారి ఏడ్చాడనుకోండి అరిచాడనుకోండి ఆ పక్క నుండే వాడు వచ్చి చూసి టార్చర్ ఇటు వేస్తే స్థాణుహం అర్థం ఇప్పుడు వీడి స్టేట్మెంట్ ఏంటంటే ఏంటరి స్థాను క్యా స్థాణుహ అయం పురుష ఇది అయం అయం పురుష స్థాణుహో అరే లేదే ఈ పురుషుడు స్థాణువు ఎందుకండి మళ్ళీ బుద్ధులేదు నీకు ఈ పురుషుడు స్థాను అంటావు మళ్ళీ ఇద్దరున్నారండి అర్థమవుతుంది ఇప్పుడు స్థాణువులోనే కదా పురుషుని చూసింది నువ్వు స్థాను పురుషుని యాయం స్థాణువులోనే చూచావు అసలు పురుషుడు లేడు అక్కడ రూపమే లేదు ఉండేది స్థానువే మనిషి లేడు అక్కడ కనుక స్థాణువు స్థానుగా నీకు తెలియనప్పుడు పురుషుడిగా గోచరించింది ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు అంటే తెలిసిన తర్వాత అది పురుషుడు కాదు స్థానువు అని తెలిసిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నది ఏంటంటే స్థాను ఈ పురుషుడు స్థాణువే మరి ఏ పురుషుడే ఉన్నది స్థాణువే ఇంక ఇంకొక మాట్లాడు పురుషుడు ఎవరు మళ్ళీ ఉన్నది స్థాణువే అర్థమైందే పురుషుడు లేడు బ్రహ్మని వేదం విశ్వమితి ఈ విశ్వము బ్రహ్మము అంటే అప్పుడు ఇప్పుడు ఏంటిది ఈ పురుషుడు స్తానవే ఈ జగత్ బ్రహ్మమే ఆహా ఈ జగత్తు బ్రహ్మమే కావచ్చేమో కానీ బ్రహ్మము జగత్ కాదు అండ్ బాధాయం సామానాధికారణ్యం దీంట్లో ఒకటి తమష ఒక పండుంది అనుకోండి సపోజ్ ఒక మ్యాంగో మామిడి పండు ఉంది మామిడి పండును చూపించిన తర్వాత ఇది దాని రూపం దానికి నామం ఏంటి మామిడి పండు కదర్ ఎందుకని వాచ్యవాచక యోర భేద ఇది అభిధేయ సంబంధం అభిధాన అంటే వాచకం ఇదో పదం పెట్టుకోండి ఇక్కడ ఇది కావాలి వాచ్యవాచక యోర वाचवाचक संबंध अरे अदे अभिधेय अभिधान संबंध अभिधेय ब्रह्म अभिधा ओंकार अभिधेयु रूप अभिधान पड़ ओके मंड अनगा अभिधान पदम एपड़ पल की मं मनसून सर इन उदाण की नूँ సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం ఫెనిష్ ఇది బాధాయం సామానాధికారణ్యం మామిడి పండు వరకు ప్రాబ్లం లేదు సుబ్రహ్మణ్యం అన్నాం అనుకోండి కోనునే ఎవరా సుబ్రహ్మణ్యం ఎవరు ఎందుకని తెలుసా నాకు పది మంది సుబ్రహ్మణ్యాలు తెలుసు ఎవరైనా దొంగలు ఇచ్చి సుబ్రహ్మణ్యం సార్ సుబ్రహ్మణ్యమా ఎందుకని ప్రతి సత్సంగంలో సుబ్రహ్మణ్యం ఏ సత్యం సుబ్రహ్మణ్యం మామిడి పండు అంటే మాత్రం అభిదానం ఎప్పుడైతే మామిడి పండు నువ్వు అన్నావు అభిదేయం మామిడి పండు నా మనసులో కదిలింది కానీ నువ్వు సుబ్రహ్మణ్యం అని అభిధానం ఎప్పుడైతే తీసుకొచ్చావో అభిదేయంలో ఏ సుబ్రహ్మణ్యం పుట్టాయినో పొడుగాయనో లావాయినో సన్నాయనో ఎర్రగుండడు నల్లగుండడు ఆయనో ఈయనో సికింద్రాబాద్ ఖైరతాబాదో హైదరాబాద్ మలక్పేట ఎక్కడ అర్థమే కావడం లేదు ఇప్పుడు అర్థమవుతుందా ఇప్పుడు ఇట్లా ఉంటాయి ఈ అభిదేయ అభిధాన సంబంధాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఎప్పుడైతే నువ్వు విశ్వం అని మాట్లాడుతూ ఇక్కడ బ్రహ్మే వేదం విశ్వమితి అని మనం అంటున్నాము విశ్వము బ్రహ్మము రెండు ఉన్నాయా ఒక్కటే ఉండేది నానాత్వం అనేది మన అనుభవంలో ఉంది నానాత్వము ఉన్నది కాదు నానాత్వము మన అనుభవంలో ఉన్నది మన అనుభవంలో ఉన్నది సత్యం కానీ లేదు ఎందుకని మన అనుభవంలో చాలా ఉంటాయి ఒక అనుభవం ఇంకొక అనుభవంతో విభేదిస్తూ ఉంటుంది కనుక అనుభవాలు సత్యం కావాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి నీకు ఒక అనుభవం ఉంది ఏమిటి నీకుండేటువంటి అనుభవం నానత్వం ఈ నానత్వ విశిష్ట ప్రపంచం ఇది అనేక విధాలుగా ఉంది అనేది నీ అనుభవం కానీ శాస్త్రం దీన్ని అంగీకరించదు అట్లాగని నీ అనుభవానికి కాదని చెప్పడం లేదు సత్యం ఏదైతే నానాత్వం ఉందంటున్నావో నాయన అది ఉంది ఉంది వ్యవహారికంగా ఉంది నువ్వేంటి చెప్పేది జగత్తు ఉంది ఎస్ ఉంది శాస్త్రం కాదనడం లేదు నువ్వు ఏదైతే చెప్తున్నావో దాన్ని శాస్త్రం అంగీకరిస్తూ ఉంది అయ్యా జగత్తు ఉంది ఎస్ జగదస్తి జగత్తు ఉంది శాస్త్రం చెప్తూ ఉంది ఎక్కడ ప్రాబ్లం అంటే ఏ జగత్తునైతే నువ్వు చూస్తూ ఉన్నావో అర్థం చేసుకోండి जगत्ते नीको उन्दो। आ जगत्तु, आ जगत्तु नी दृश्य उद आगत् आ जगत्न चूचे वापे नीवरिवर ब्रह्म क्या वेगा उ्रह्म उ्रह्मे चूस्ते ब्रह्म वेदम विश्वमि के विश्व केंद्र उ्रह्मे నువ్వు జగత్తును చూస్తున్నావు నేను కాదండీ ఇంకా కన్ఫ్యూజన్ ఉంది క్లియర్ చేస్తా ఎస్ లేజ్ అన్నావు మీరు కనుక ఇట్లా అన్నారంటే నాకు కొత్త నాలెడ్జ్ పెరుగుద్ది మీరు మామూలుగా తీసుకుంటే నా నాలెడ్జ్ నాకే ఉంటది మీరు ఇట్లన్నారనుకోండి నాకు ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే ఓహో ఇలా అర్థం కాలేద నీ నాలెడ్జ్ లేస్తావు లేస్తా నువ్వు జగత్తును చూస్తున్నావు అవునా ఇప్పుడు కొత్త ఆలోచన నువ్వు జగత్తును చూస్తున్నావు అంటేంటి జగత్ నీకు దృశ్యం అవునా నువ్వెవరు ద్రష్ట ఓకే కదా జగత్ దృశ్యము నువ్వు ద్రష్ట ఇంతేనా దృశ్యమైనటువంటి జగత్ ద్రష్ట కాదు కదా ద్రష్ట అయినటువంటి నీవు జగత్తు కాదు కదా ब्रह्म दृश्य जगत् द्रष्ट द्रष्ट ग्रह्म दृश्य ब्रह्मं का ब्रह्म दृश्यमे गन ब्रह्म द्रष्ट्रह्म इपड़े, इपड़े ब्रह्म చెనా కాదు దృశ్యము కాదు ద్రష్ట దృశ్యములు రెండింటికి అతీతంగా ఉండి అలా అతీతంగా